లుగు తాపలేక మేడలెక్కదలుచేము ఏపూలేని చిత్తముతో ఈహీహీనేము ఎరుకమాలిన బుద్ధి ఎవ్వరైనా బతులంట తెరగెరగక వీధి తిరిగేము పరచైన జవరాలు పరులెల్లా మగలంట వరపు నిలిపినట్లు ఓహోహో నేము ఇందరును హితులంట ఎందైనా సుఖమంట పొందలేని బాదా పొరలేము మందమతివాడు ఎండమావులు చెరువులంట అందునిందుదిరిగినట్లు ఆహాహానేము మేటివేంకటేశు బాసి మీదమీద జవులంట నాటకపు తెరవుల నడిచేము గూటిలో దవ్వులవాడు కొండలెల్ల నునుపంట ఏటవెట్టి ఏగినట్లు ఈహీహీనేము